జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతుం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా భద్రం కన్నే విష్ణునియామదేవా భత్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తునూ యశేమ దేవత్యదాయుస్తింద్రో వృద్ధశా స్వస్తిన పూషా విష్వేదా స్వస్తిన స్తాక్ష్యోనిష్టమి స్వస్తి నో బృహస్పతి ओम तस्मादेवं अदृति सम्य जडवल्लोक तस्न आत्मान विदिवा కాబట్టి ఆత్మను ఈ విధముగా తెలుసుకుని ఈ విధముగా అంటే ఏమిటి చూడండి మొత్తం జగత్తంతా కూడా మీరు ఆ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జగత్తుని నామరూపాత్మక బుద్ధితోటి మీరు దాన్ని ఊహ కూడా చేయడం కష్టం చేతనే రాగద్వేషములకు అతీతంగా ఎప్పుడైతే రాగద్వేషాలకు అతీతంగా మీరు వెళ్తారో నామరూప బుద్ధి కూడా వెనకాల నామరూపాలకు అతీతంగా వెళ్తారు సో నామరూపములకు అతీతంగా అంటే ఈ స్మాలర్ పిక్చర్లో ఉండకుండా అంటే నేను నా నేను నాది అనే మీ అండ్ మై మాయిన్ మీ అండ్ మైన్ అనే వెరీ స్మాల్ పిక్చర్ దాన్ని వెనకాల దాన్ని డ్రాప్ చేసేసి మీరు బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళిపోవలసి ఉంటుంది బిగ్గర్ పిక్చర్ అంటే ఏమిటి ది ఆల్ ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎరా ఎగ్జిస్టెన్స్ ఆల్ ఎరా ఉండే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గోళములు దాంట్లోకి వెళ్ళిపోవాలి అవి ఎప్పుడూ ఉంటాయి కానీ మనకు అవి ఉన్నట్టు కూడా మనకి తోచదు ఎందుకంటే మనం మన స్మాల్ పిక్చర్లో ఉంటాం మీ అండ్ మా అనే స్మాల్ పిక్చర్లో ఉంటాం ఎస్ట్రాలజీ మానవుడికి చేసిన ఉపకారం ఎంతో నేను అడగను కానీ అపకారం ఏమిటంటే మనిషి స్మాల్ పిక్చర్లో నుంచి బిగ్గర్ పిక్చర్లోకి వెళ్ళడం మాట అలాంటి పెట్టి బిగ్గర్ పిక్చర్ని స్మాలర్ పిక్చర్కి సబ్సర్వ్ చేసేట్లు చేసాడు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని వీడు నేను నాది అనే దాని నుంచి దానిలోకి వెళ్ళాడు దాన్ని తీసుకొచ్చి నేను నాదికి ముడి పెడతాడు చూడండి రివర్స్ అనమాట ఉపకారం ఏం జరిగిందో నేను అడగను అపకారం అయితే జరిగింది ఎందుకంటే వీడు స్మాల్ పిక్చర్లోనే కూరుకుపోతాడు దాంట్లో అంతకంతకి దిగజారిపోతూ ఉంటాడు అంతేగాని దాని నుంచి పైకొద్దామనే దృష్ట్యా ఉండదు ఈ మీరు బిగ్గర్ పిక్చర్లో ఎప్పుడైతే వెళ్తారో గ్రహం మండలములో జ్యోతిష్ జ్యోతిర్మండలములు నక్షత్రములు ఈ మొత్తం విశాలమైన బ్రహ్మాండము ఈ విశ్వము వాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ ఎ ఇట్ ఈజ్ ఎ అండ్ ఈ విశ్వ విశ్వం యొక్క రహస్యం ఏంటంటే దీంట్లో మీరు నామరూపాలు ఎంతున్నాయో నామరూపాల చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఆకాశం అంత అంతకంటే కొన్ని వేల రెట్లేదు భూమి ఒక నామరూపం సూర్యుడు ఇంకో నామరూపం మధ్యలో ఎయిట్ లైట్ మినిట్స్ డిస్టెన్స్ ఉన్నాయి అంటే కొన్ని కోట్ల కోట్ల మైళ్ళ డెప్త్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఇస్తే ఆ స్పేస్ ఈజ్ ఆల్ దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఎటువంటి ఎగ్జిస్టెన్స్ నామరూపాలు లేని ఎగ్జిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఎర్త్ అంటే నామరూపాత్మకమైన సత్తా సూర్యుడు అంటే నామరూపాత్మకమైన సత్తా ఆ మధ్యలో నామరూపాలకు అతీతమైనటువంటి మహాకాశం ఉన్నది సో ఎంటైర్ యూనివర్స్ మహాకాశంలో ఉంటే ఆ మహాకాశము చైతన్యాకాశంలో చిరాకాశంలో ప్రకాశిస్తుంది ఆ చిదాకాశము నేను అది ఏ ఆత్మతత్వము సో ఈ చి ఆ చిత్తు కూడా ఆ చిత్తు కూడా అది ఆ సత్తులో ఒక కదలికకే చిత్ అని ద మూమెంట్ ఇన్ సత్ ఈస్ ది చిత్ ది సత్ When it knows itself, it becomes the chit. When it knows itself, as Vayaan Prakasha, aneeti dhanaloga natu on te maulikam ayina kadalika. A kadalika chata sattu chit ayinadi. Kabatay, so dhani chetukne upaya natu ente, so ee small picture kaani, big picture kaani, so mere yee peripetti natu. Atthal, we all soon tunne kontho so sepok. Akita surya bhagavanado champam evo koduto natu ga, ఫీలింగ్ వస్తుంది ఒక్క ఒక్క అరగంట సేవ అమ్మ చూడండి ఆ చల్లదనం ముందు చల్లదనం అంటే ఏదో ఎయిర్ కండిషన్ లాగా అయిపోదు బట్ స్టిల్ ఫేస్ మీదకి ఇంటెన్స్ లైట్ టుగెదర్ విత్ హీట్ దానికి తేజస్సు అంటే మంచిది సో ఈ ఈ బాహ్యం బిగ్గర్ పిక్చర్ కానీ స్మాలర్ పిక్చర్ కానీ ఇవన్నీ రిలేటివ్ స్టేట్మెంట్స్ మనిషి గ్రో అవటం కోసం ఉపయోగపడేటువంటిది సో ఈ స్మాలర్ పిక్చర్ బిగ్గర్ పిక్చర్ వీటన్నిటినీ ఇవన్నీ కూడా ఇవి రావడానికి ముందు ఏముంది ముందు ఏదొస్తుంది ఆ సత్తు నుంచి సత్తు నుంచి చిత్ వస్తుంది ఆ సచ్చి ఆత్మ నుంచి మొట్టమొదట ఏమొస్తుంది అహం వస్తుంది అహమస్మే వస్తుంది అహం వచ్చాక ఆ అహం చుట్టూ స్మాలర్ పిక్చరు బిగ్గర్ పిక్చరు ద్రష్టాదృశ్యము ఇటువంటి భేదములు వస్తాయి ముందు అహం వస్తుంది కాబట్టి అహం అహం అహం అంటే అహం అంటే అది నేను నేను తెలుగులో నేను అంటే దానికి పెద్ద విలువ లేనట్టు అనిపిస్తుంది భగవాన్ వద మహర్షి నేను అన్నదానికి ఒక గొప్ప విలువని ఆధునిక కాలంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మహాత్ము సంస్కృతంలో అహంకి చాలా గొప్ప విలువ ఉన్నది మీరు అక్షర అక్షరమాల అంటారు అంటే వర్ణమాల ఆల్ఫాబెట్ ఈ అక్షరమాలో చూసినట్లయితే అది ఆతో ప్రారంభమై హాతో అంతమంది ఆ హా అండ్ మకారము ఇట్ పుట్స్ అన్ ఎండ్ టు ఆల్ స్పీచ్ అహం అని మీరు అనేప్పటికీ స్పీచ్ మొదలయ్యి అంతమయ్యి సైలెన్స్లో తెలిపారు అది అహం అంటే ఓం లాంటిది అహమ్ అంటే నిజానికి సోహంలో ఉండే హల్లుల్ని డ్రాప్ చేస్తే వచ్చిందే ఓం దతయాం సోహం నుంచి మీరు హల్లుల్ని డ్రాప్ చేస్తే సకారము హకారము అనే హల్లుల్ని డ్రాప్ చేయాలి మకారము ఇట్స్ సర్వ్ చేసే అచ్ మకారం అచ్చులాగి సర్వ్ చేస్తుంది అమ్ అన్నప్పుడు అచ్చులాగి సర్వ్ చేస్తుంది కాబట్టి ఆ సకార హకారాలని డ్రాప్ చేస్తే వచ్చిందే ఓం కాబట్టి ఓం అంటే అర్థం ఏంటి దట్ అయాం అర్థం సోహం అయాం దట్ అర్ధ సో అహం అహం it includes the entire alphabet in it and also it leads you to the syllables and the alphabet includes entire nama and the entire nama includes entire rupa idantha kuda mona agama prakaranam aarambhalalo chusam abidhanamu abidheyamu that is designation the designated adantha chusam so om om om omikyetattu idam sarvam ane vakyam daggara mona vistarangga chusam kabatti aham దట్ ఈస్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అండ్ సర్వము అహం నుంచి ఆవిర్భవిస్తాయి ఈ బాహ్య ప్రపంచము జగత్తు బ్రహ్మాండము దేవుడు సృష్టి ఇవన్నీ లేకముందు అహం ఉంటుంది ఇవన్నీ విలీనమయ్యేది అహం aham. భగవాన్ రమణ మహర్షి అని వారు first thought in the day and the last thought in the day is aham. Aham ఆ source యొక్క సోర్స్ ఏదైతే ఉందో అది ఏ సచ్చిదాత్మా కాబట్టి అదే పరబ్రహ్మ దాన్నే ఆత్మరూపంగా తెలుసుకుని తస్మాదేవం విదిత్వైన కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఈయన ఆనందగిరి అంటారు వేదాంతార్థతాత్పర్యము తెలిసిన పండితులకు కూడా ఆయన అవతారికి అంటున్నాడు వేదాంతార్థతాత్పర్యవతాం పండితానామీ మిథ్యాజ్ఞానప్రచయ సంస్కార అంటే ఏమిటి నేను నాది నా చుట్టూ ఉండే ప్రపంచము వీటి ఎందు ఒక సత్యత్వ బుద్ధి ఉంటుంది ఇప్పుడు ధ్యానం చేసేప్పుడు మీకు ఏదైనా స్ట్రే థాట్స్ వస్తాయి ఏవేవో థాట్స్ ఐడియాస్ వస్తాయి అవి వచ్చినప్పుడు ఆ ధ్యానానికి భంగమైనట్టుగా మీరు ఫీల్ అవుతారు సహజమే భంగమే కదా అది ఆటంకమే నేను ఏమి ట్రిక్ ఏం చెప్పానంటే వాటి ఎందు ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండవలసిందని చెప్పాను ఈ ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండడం అంత కఠినమైన పని అదే కానిపోతుంది మీకు ధ్యానం వచ్చేప్పుడు బ్యాంక్ అకౌంట్ గుర్తుకొచ్చింది అనుకోండి దాని మీద ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండాలి ఎలాగా అంటే ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండాలి అనే వాక్యం పట్టుకుంటే అవ్వదు నేను దీని మీద ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండాలి అంటే ఉపేక్షాబుద్ధి రాదు మీకు దాని ఎందు ఉపేక్షాబుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఇది అనిథ్యము ఇది మిథ్యా ఇన్ స్పైట్ ఆఫ్ సమ్ సర్వీస్ దట్ యుక్ ఫ్రమ్ దాట్ ఏదో సర్వీస్ తీసుకుంటారు ఏం సర్వీస్ తీసుకుంటారండి ఏదో వంద రూపాయలు తీసుకుని ఏదో ఖర్చు పెడతారు ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ అదంతా కూడా సినిమా తెరమీద దృశ్యం లాంటిది తప్ప అది సత్యం కాదు క్షణికము నశ్వరము మిథ్య మహాత్ములు జగత్తు గురించి ఏమని చెప్పారు దుఃఖాలయం శాశ్వతం అన్నాడు శ్రీకృష్ణుడు జగత్తు దుఃఖాలయండి దాని నుంచి దుఃఖం బ్యాంక్ అకౌంట్ మీకు సుఖాన్నిచ్చిందా దుఃఖాన్ని ఇచ్చిందా మీరు ఆలోచించకండి ఒక్కసారి బ్యాంక్ అకౌంట్ ఏదో రెండు రూపాయలు మినిమం వాడంటే మీరు రెండు వేసి మర్చిపోతే అది దుఃఖాన్ని ఇవ్వలేదు పర్వాలేదు కానీ బ్యాంక్ అకౌంటు ఒకటి ఓపెన్ చేసి పూర్వం ఎస్బీఐ ఉండేది ఇప్పుడు ఎస్బీఐలోకి వెళ్తే మీ ముఖం కూడా ఎవరు చూడు మీకు ఎవరూ ఏ సర్వీసులు చేయడు ఆంధ్ర బ్యాంక్ వాడు నన్ను ప్రశ్న అడిగాడు ను వై డోంట్ యు టేక్ ఏ క్రెడిట్ కార్డ్ అని అడిగాడు నేను అన్నానో క్రెడిట్ కార్డ్ తీసుకుంటానో తీసుకోవనో ఐ కెనాట్ సేట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కానీ తీసుకున్నా నీ దగ్గర తీసుకోవనో అని చెప్పాను నేను డైరెక్ట్ గా చెప్పా వై అని అడిగాడు బికాజ్ నీ ఉన్న అకౌంటింగ్ ను ఇస్తున్న సర్వీస్ సచ్ ఏ బోగస్ సర్వీస్ యు గివ్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ థింగ్ హౌ కెన్ ఐ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యు అని అడిగాడు అడిగ ఆయన నాన్న నేను చెప్పింది కరెక్ట్ గానే ఉన్నారు బిజినెస్ రిగ్రెట్ విత్ రిగ్రెట్ విత్ సో ఈ బ్యాంక్ అకౌంట్ అనేది ఏదైతే ఉందో దానివల్ల మనిషి సుఖాన్ని పొందుతాడా దుఃఖాన్ని పొందుతాడో మీరు ఆలోచించి చూడండి అది ఎంత టెన్షన్ క్రియేట్ చేస్తుందో అది గుర్తొచ్చినప్పుడల్లా మీకు ఒక రకమైన యూ గెట్ ఎ ఫీలింగ్ ఆఫ్ స్మాల్నెస్ అండ్ సంసారంలో బంధం అలాగే ఉంటుంది మనసాశీవ్యతీతి మనుష్య నిన్ను మనం చేశాను సో కాబట్టి ఈ కాబట్టి ఉపేక్షాబుద్ధి కలిగి ఉండు అంటే ఉపేక్షాబుద్ధి ఎప్పుడు వస్తుందంటే మీకు నిజంగా ఈ బ్యాంక్ అకౌంటు వట్ దండ్ ఆఫ్ అకౌంట్ ఇట్ వాట్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ అన్ రియల్ ఆత్మా ఇస్ ది ఓన్లీ రియాలిటీ అని అని మీరు ఒకటికి రెండు సార్లు మీకు మీరు నచ్చజెప్పుకుని వెన్ యూఆర్ అట్లీస్ట్ పార్షల్లీ షూర్ ఆఫ్ ఎయిట్ అప్పుడు మీకు ఉపేక్షాబుద్ధి వస్తుంది ఉపేక్షాబుద్ధి కలిగినప్పుడు ఆ థాట్ మిమ్మల్ని అసలు ఏమీ చేయలేదు అది స్ట్రే థాట్ కింద మిగిలిపోతుంది అది ఆటంకం కూడా కాదు వచ్చినా అభ్యంతరం లేదు మనం ఏం చేస్తామంటే బ్యాంక్ అకౌంట్ గుర్తు రాగానే యూ ఐడెంటిఫై విత్ ఇట్ బికమ్స్ మై బ్యాంక్ అకౌంట్ నవ్ ద థాట్ ఈస్ నో మోర్ ఎ థాట్ ఇట్ ఈజ్ ఎ బైండింగ్ థాట్ అండ్ దెన్ ఇట్ ఈస్ అన్ టు ధ్యానం కాబట్టి వేదాంతం చదువుకున్న వాళ్ళకు కూడా మిథ్యాజ్ఞానము యొక్క మిథ్యాజ్ఞాన సంస్కారము అంత అంత దృఢంగా ఉండడం అనేది ఉంది కనుక కాబట్టి అలా చదివేసి వదిలేస్తే సరిపడదు సో యోజేయే స్మృతిం అద్వైతే యోజేయే స్మృతిం మీరు నిధుధ్యాసనం చేస్తూ ఉండాలి ఆ ఉపేక్షాబుద్ధి అది మనం ఎంత తక్కువగా ఉంది అనే సత్యాన్ని గుర్తించి అద్వైతే ప్రత్యయదార్ఢ్యం నసిద్ధ్యతి మీకు ఉపేక్షాబుద్ధి కలిగి అద్వయ ఆత్మతత్వమునందు మనస్సు దృఢముగా నిలిచి ఉండుట అనే స్థితి వచ్చే వరకు కూడా మీరు సాధన చేయాల్సి ఉంటుంది అని ఆనందగిరికారుడు ఆనందగిరి టీకాకారుడు ఆ తస్మాత్ అనే వాక్యానికి వ్యాఖ్యానం రాశాడు స్మృతిం యోజయేత్ స్మృతిని చేయవలను ఇంకా ఆయన ఏమంటాడంటే శాస్త్రాత్ అద్వైతం అవగమ్య స్మృతి సంతతి కురువత ఈ లోకంలో అనేక రకాల డాగ్మాటిక్ ప్రవృత్తులు ఉంటాయి అవి చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది కొంతమంది ఏమంటారంటే నీకు ధ్యానం చేస్తే సరిపడుతుంది ఇంక ధ్యానం తప్ప నీకేమక్కర్లేదంట ధ్యానం మంచిది నేను ధ్యానానికి ఫస్ట్ మార్కు నేను వేస్తాను నా ఓటు ధ్యానానికే కానీ ధ్యానం ఎలా ఉండాలంటే ఆ వివేకపూర్వకమైన ధ్యానం ఉండాలి నీకు విషయం తెలిసి ధ్యానం చేయాలి తెలిసి రామనామము అంటాడు త్యాగరాజస్వామి ఆ రకంగా తెలిసి ధ్యానం చేయాలి సో అంచేత శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణ మననాలు చేసి ధ్యానం చేయాలి దీనికి నేను దృష్టాంతం ఇచ్చాను ఈ తెలిసి ధ్యానం చేయాలి అన్నదానికి నేను యుఎస్లో పాఠం చెప్తున్నాడు దృష్టాంతం చెప్పాను వాళ్ళు అన్నారు బాధ్య దృష్టాంతము అన్నారు అంటే వాళ్ళు మెచ్చిన దృష్టాంతం కాబట్టి మీకు చెప్తున్నాను అక్కడ ఎలా ఉంటుందంటే వాషింగ్ మెషీన్ డ్రైయింగ్ మెషీను పక్క ఉంటాయి మన దగ్గర బకెట్లో ఉతుక్కునే బయట తాడు మీద ఆరేస్తారు మెషిన్ అక్కర్లేదు దట్ ఈస్ బెస్ట్ బకెట్లో ఉతుక్కోవడం తాడు మీద ఆరేయడం అది శ్రేష్టం కానీ అక్కడ అలా వర్కౌట్ కాదు సలీదేశం బకెట్లో ఉతుక్కోవడం తాడు మీద ఆరేయడం అలా ఉండదు మీరు బయట తాడు మీద ఆడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాన్ని కాన్ఫిస్కేట్ చేసి మీకు ఫైన్ వేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి తర్వాత తాడు మీద ఆరేయడానికి ఏమి అక్కడ సలీదేశం కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే బకెట్లో ఎవడో ఉతుక్కోరు వాషింగ్ మెషిన్లో తిక్కునే డ్రయింగ్ మెషిన్లో వేస్తారు ధ్యానం శాస్త్రం చదవకుండగా అంటే శ్రవణ మరణాలు చేయకుండా ధ్యానం చేయడం ఎలాంటిదంటే వాషింగ్ మెషిన్లో వాష్ చేయకుండా డ్రైయింగ్ మెషిన్లో వెసి తిప్పడం ఈ మురికి గుట్టలు అన్నీ తీసుకెళ్ళి ఆ డ్రయింగ్ మెషిన్లో వెసి ఆ మురికే తిరుగుతూ ఉంటుంది దాని నుంచే శుభ్రమైన వస్త్రాలు రావు మీకు శుభ్రమైన వస్త్రాలు రావాలంటే ఏం చేయాలి ముందు వాషింగ్ మెషిన్లో పారేయాలి వాష్ అయిపోయిన తర్వాత డ్రయింగ్ మెషిన్లో వేస్తే శుభ్రమైన వస్త్రాలు వస్తాయి అదే రకంగా అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానము కావాలంటే ముందు ఈ అంతఃకరణాన్ని కాలుష్యంతో నుండి ఉన్న అంతఃకరణాన్ని ముందు వాషింగ్ మెషిన్లో పారేయాలి అంటే శాస్త్రశ్రవణ మననాల్లో దాన్ని పెట్టాలి పెట్టి ఆ తర్వాత ధ్యానంలో పెడితే ఆ ధ్యానం నుంచి బయటికి జ్ఞానంతో సాక్షాత్కారంతో బయటకు వస్తుంది ఇన్సైట్ తోటి వస్తుంది సాక్షాత్కారం అంటే ఏదో ఫ్లాష్ లాగ్ వస్తుందన్న డోంట్ వెయిట్ ఫర్ ఎనీ సచ్ థింగ్ అలాగే మీరు అవతూ ఫ్లాష్లో వేయామో ఒకవేళ అయ్యి ఒకవేళ అవుతుంది మనస్సు కెన్ మైండ్ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఒక ఫ్లాష్ను మైండ్ క్రియేట్ చేస్తుంది అది మైండ్ యొక్క క్రియేషన్ తప్ప సత్యం కాదు కాబట్టి ఆ ఇన్సైట్ అంటారు అంటే మీకు తెలుస్తుంది ఏమని తెలుస్తుంది ఇదంతా ఈ హడావిడంతా అవుతుంది కానీ ఇది మీకు తెలుస్తుంది ఫ్రీడమ్ వస్తుంది టోటల్ ఫ్రీడమ్ వస్తుంది ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అద్వైతే స్మృతి యోచేయదు స్మృతి అంటే ధ్యానము నిజధ్యాసనము ఇక్కడ టీకాకారుడు అంటాడు స్మృతి సంతతం అని అంటాడు అంటే అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు అద్వైతం అన్నట్టు కాదు అంటే మనం ఎలా ఉంటామంటే రోజంతా సంసారంలో ఉంటాం ఇది ఎలాగంటే ఓ సామెత ఒకటి సంస్కృతంలో శ్లోకమే సంస్కృతంలో ఉన్న సామెతే సో ఎత్రోపవిశ్యతే తథైవ చలిత వృత్తిస్తూ వృత్తశేషం నరక్షతి అని మూడు పాదాలు గుర్తుకొచ్చాయి మొదటి పాదమే గుర్తు రావట్లేదు అంటే మలిన వస్త్రం గలవాడు మలిన వస్త్రం అంటే ఆల్రెడీ వాడి వస్త్రం చాలా మలినంగా ఉంది అంటే ఇప్పుడు ఈ మెకానిక్లు వాళ్ళు ఉంటారు చూడండి మోటార్ మెకానిక్ చేస్తూ ఉంటాడు వాడు ఆ ఓవరాల్ వేసుకుంటాడు మామూలుగా చక్కటి షర్టు ప్యాంటు వేసుకుని వెళ్ళి ఆ షాప్కి వెళ్ళగానే ఈ షర్టు ప్యాంటు తీసి ఒక దీన్ని పెట్టుకుని ఆ ఓవరాల్ వేసుకుంటాడు ఆ ఓవరాల్ ఎలా ఉంటుంది దాని మీద గత పది సంవత్సరాల జిడ్డు మురికి అంతా దాని మీద ఉంటుంది వాడు ఆ కారు కిందకు వెళ్ళాలనుకోండి కూడా చక్కగా వెళ్ళిపోతాడు అయ్యో నా ఓవరాల్ మట్టి అయిపోతుందేమో అని ఆ ఓవరాల్ యొక్క మట్టి కాకుండా ఉండే ప్రయత్నం చేయడు ఎందుకంటే ఎలాగూ మట్టి అయిపోయే ఉన్నది అదేవిధంగా మీరు మురికి బట్టంలో ఉన్నారనుకోండి ఇంకా స్నానం కూడా చేయలేదు మురికి బట్టంతో ఉన్నారు ప్రయాణం చేసి వచ్చారనుకోండి రమునక్కడక్కడ కూర్చోపోతుంటే అక్కడ కూర్చోకుండా అక్కడ మురికిగా ఉందంటే పా ఏం పర్వాలేదునే అని కూర్చుంటారు ఎందుకంటే ఆల్రెడీ మురిగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంక ఇలాగ ఈ మురికి బట్టను ఉట్టుకోవాలి స్నానం చేయాలి ఇప్పుడు ఈ క్షణం కొద్దిసేపు మురికిని రక్షించుకోవటంలో ఏమీ ప్రయోజనమేం లేదు అదేవిధంగా ఇది లౌకిక దృష్టాంతం ఎత్రపుత్ర ఉపవిశ్యతే ఎక్కడ మురికున్నా మురికి లేకపోయినా వెళ్ళి ఉంటాడు ఏం ఇదే విధంగా చలిత వృత్తిస్తూ వృత్తశేషం నరక్షత మీరు ఒక్కసారి మీ కాండక్ట్ని కనుక మీరు ప్రొటెక్ట్ చేసుకోకుండా దాంట్లో కాలుష్యాన్ని అలౌ చేస్తే ఏదో కొంత కాలుష్యంతో వచ్చి మిగతా ప్యూర్ క్వాలిటీ ఉంది కదా ప్యూర్ కాండక్ట్ ఉంది కదా ఆ ప్యూరిటీని కూడా మీరు నిలబెట్టుకోరు దాన్ని కూడా చెడ పోలే లంచం పుచ్చుకుని అనుకోండి పోనీ ఎలాగా లంచం పుచ్చుకునే ఆ నియమాన్ని వదిలిపెట్టేసాం కాబట్టి మరోది ఏదైనా ఇంకో నియమం ఉంటే అది కూడా వదిలిపెట్టేస్తుంది ఆ మిగిలిన కొద్దిపాటి ప్యూరిటీని కూడా రక్షించుకునే ప్రయత్నం చేయడు అంటే ఆ వాతావరణం అలా తయారవుతుంది అదేవిధంగా మనం ఏదో గుర్తొచ్చినప్పుడు ఓసారి ఆత్మ బ్రహ్మాండో మిగిలిన టైం అంతా సంసారంలో ద్వైతంలో బతుకుతున్నప్పుడు ఆ ద్వైతంలో ఉన్నప్పుడు ఈ అద్వైత స్మృతిని నిలబెట్టుకునే ప్రయత్నం వీడు చేయడు ఓ పిసరంత స్మృతి అది కూడా దానిలో కలిసిపోతూ ఉంటుంది అలా అవనేమో కూడదు అందుకోసం వ్యతిరేక దృష్టాంతం చెప్పడం వ్యతిరేక దృష్ట్యా అంతం చెప్పడానికి నిందించడం కోసం కాదు అలా అవనివ్వరాదు ఆ స్మృతి సంతానాన్ని సంతానం అంటే కొడుకులు మన వాళ్ళు అనుకున్నారు అర్థం ఆ స్మృతి ప్రవాహాన్ని ఎందుకంటే సంతానం అని వీలు లేకుండా అయిపోయింది లోకంలో సంతాన పదాన్ని వాడాలంటే మీరు కొంచెం బుధ వెనకాలను చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జనాలకి సంతానము అంటే పిల్లలు కొడుకులు మన ఆడపిల్లలు సంతానంలో కౌంపు చేస్తే వాడు పెద్ద రిఫార్మర్ని మనం మెచ్చుకోగ్గట్టుగా తయారు మాట ఆ సంతానం గురించి అంత లేదు అక్కడ కూడా సంతాన శబ్దం ఎందుకు వచ్చిందంటే ఆ ఫ్యామిలీ ట్రీ మెయింటైన్ అవుతోంది కాబట్టి సంతానానికి అర్థం వచ్చింది అంతే సంతానం అంటే పుట్టివాడు కొడుకు కోడలు మనవడు అదే అర్థం లేదు ఫ్యామిలీ కంటిన్యూటీ అర్థం అవుతుంది కాబట్టి సంతాన శబ్దానికి మీకు ఎప్పుడు ఎక్కడొచ్చినా ప్రవాహము అని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆ స్మృతి ప్రవాహాన్ని మెయింటైన్ చేసుకోవాలి స్మృతి సంతానాన్ని అను అనువృత్తి చేసుకోవాలి అది సలహా అక్కడ స్మృతిని యోజయేత్ స్మృతిని వి విడిచిపెట్టరాదు అప్పుడు ఏమవుతుంది ఏమవుతుందో చూద్దాం మన భాష్యకారులు యస్మాత్ సర్వానర్థ ప్రశమరూపత్వాత్ అద్వయం శివం అభయం అది అద్వయము అద్వయ ఆత్మతత్వము సకల అనర్థములను చల్లార్చున్నది సర్వ అనర్థ వీడికి ఎన్ని అనర్థాలు ఉన్నాయో అన్ని అనర్థాలు చల్లారిపోతాయి అది అద్వయ ఆత్మతత్వము యొక్క మహిమ ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకడు ఉన్నాడు వాడికి ఇంకొకటితోటి వైరం వైరం వచ్చింది ఏదో ఆస్తి తాగాదా వచ్చింది ఈ ఆస్తి తధ ఉన్నప్పుడు ఈ తగాద వల్ల బాధపడుతూ ఉంటాడు కలహం ఎవళ్ళకి సుఖాన్ని ఇవ్వదు అందరూ కలహంలో దుఃఖమే ఉంటుంది ఈ కలహంతో బాధపడుతూ ఉంటాడు బాధపడితో పరిష్కారం కోసం అన్వేషిస్తాడు ఆ పరిష్కారానికి అన్వేషించేప్పుడు ఎలా అన్వేషిస్తాడో తెలిసినా మీరు ఆలోచించి చూడండి ఆ పరిష్కారం ఏమిటో మీరు ముందే నిర్ణయించి ఆ పరిష్కారం కోసం అన్వేషిస్తాడు ముందే నిర్ణయిస్తాడు పరిష్కారం నిర్ణయించి అతి అటువంటి పరిష్కారం నాకు కావాలి అని అన్వేషిస్తా కానీ అసలు ఓపెన్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది పరిష్కారం అటువంటిదే అని మీరే ఇప్పుడు ఒక తగాదా ఉందనుకోండి దానికి ఇటువంటి పరిష్కారమే మీరు ఎలా ఎందుకు అనుకోవాలి పరిష్కారం ఇంకో రకంగా కూడా ఉండొచ్చు కదా ఓపెన్నెస్ ఉండదు అసలు ఓపెన్నెస్ ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేస్తాడు భయపడుతూ ఉంటాడు ఎందుకు భయపడుతూ ఉంటాడు ఓడిపోతాను నెగ్గుతాను వాడికి ఎటువంటి పరిష్కారం కావాలి ఆ భయానికి పరిష్కారం కావాలి ఏం పరిష్కారం కావాలి వాడు నెగ్గేసేయాలి అదే పరిష్కారం ఏం నెగ్గడమే ఎందుకు పరిష్కారం ఆ భయానికి ఓం నమ శివాయ మంత్ర జపం చేస్తే భయం పోతుందనుకో అది పరిష్కారం కాదా సపోజ్ అది పరిష్కారం కదా సపోజ్ వాడు ఈ ఎలక్షన్ నెగ్గుతానో ఓడిపోతానో అని ఈ బెంగను విధులు పెట్టేసి ఏకాగ్రం చేసుకుని ఓం నమ శివాయ జపం చేశాడు జపం చేస్తే భయం లేదుగా పోయిందిగా మళ్ళీ నీకు అది గుర్తొచ్చినప్పుడు భయం వచ్చిందే ఈ లోపల అది దాన్ని నువ్వు తిరస్కరించగలిగితే భయం పోయింది కదా తర్వాత అది గుర్తొచ్చినప్పుడు కూడా దాని ఎందు ఉపేక్షా బుద్ధితోటి నువ్వు కనుక ఉండగలిగితే ఇది మిథ్యా అని తెలుసుకుని ఉన్నావు పరిష్కారం వచ్చేసిందా ఇంకా ఎలక్షన్ రిజల్ట్ రావడానికి ముందే వీడికి పరిష్కారం వచ్చింది వీడికి ఆ పరిష్కారం అక్కర్లా వాడికి ఏ పరిష్కారం కావాలి ఆ రిజల్ట్ వీడి ఫేవర్లో రావాలి అలాంటి పరిష్కారమే కావాలి దిస్ ఈజ్ హౌ ది ఎంటైర్ సొసైటీ ఈజ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ దట్ ఈస్ ది ప్రాబ్లం వేదాంతంలో మేము అసలు అలా చూడే చూడడం పరిష్కారం వాడు ఎలక్షన్ రిజల్ట్ కోసం నేను భయపడుతున్నాను స్వామీజీ దీనికి పరిష్కారం నేను అంటే నేనేమంటానంటే ఎలక్షన్ రిజల్ట్ ఎలక్షన్ అండ్ ఇట్స్ రిజల్ట్ ఈస్ మిథ్యా అని తెలుసుకో అని నేను చెప్తాను ఆ పరిష్కారం ఆ పరిష్కారం వాడికి అక్కర్లేదు లేదండి నీటి దగ్గర పరిష్కారం హీ వాంట్స్ నేనేదో తాయిత్తో విభూతో ఇవ్వాలి వాడికి వాడిని ఎగ్గేసేయాలి ఆ పరిష్కారం కావాలి వాడికి వీడు ఎలా ఉంటాడు సరే వచ్చిన వాడిని ఎందుకు వదురుకోవాలి అని వీడు వాడికి తాయెత్తును విభూతి ఇచ్చి నువ్వు నెగ్గుతో పోని చెప్తాడు నువ్వు నెగ్గచ్చు అని చెప్తాడు దానికి ఏవో క్లాజులన్నీ పెడతాడు ఆ క్లాజులు అలా ఉంటాయి నువ్వు నువ్వు నెగ్గే అవకాశాలు చాలా ఉన్నాయో అంటాడు అంటే వీడు అప్పుడే ఎస్కేప్ రూట్ పెట్టి కూర్చున్నవాడు చూడండి అసలు ఆ భాష ఎలా ఉంటుంది విజయ భవితం శక్యతే అంటాడు ఆ శ్లోకం అలా ఉంటుంది అనుష్ అలా ఉంటుంది సో లేకపోతే దానికి ఏదో పెడతాడు మీకు అన్ని పరిస్థితులు ఈ వీళ్ళు ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయి వాడు దినఫలం అని చెప్పి వాడు ఎలా చెప్తాడంటే మీకు కావలసిన బంధువులతోటి మనస్సుకి మనస్సుకి వికలమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి బంధువులతో వ్యవహారం చేసేప్పుడు ప్రేమతోటి జాగ్రత్తగాను వ్యవహరించవలసి వలసి ఉంటుంది అని చెప్తాడు అది దినఫలం ఊరు వీడి దీనఫలం కూడా అదేం దీన అన్నది అది ఆ దినానికే కాదు అన్ని దినాలకి ఉపయోగపడే చక్కటి సూచన అది ఫలం ఎలా అయింది ఇంకో అరగంటలో ఏమవుతుందో చెప్పి నీకు నేను చూస్తాను సో ఈ రకంగా ఇవి పరిష్కారాలు కానీ కావాలి కాబట్టి అసలు పరిష్కారము అని నువ్వు అన్నావంటే నువ్వు ఆల్రెడీ ఒక యాస్టిక్ పెట్టుకుని ఒక ఎజెండా పెట్టుకుని దాని ప్రకారం పరిష్కారం అవ్వాలంటే అది వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అలా ఉండకూడదు కాబట్టి ఆ ఓపెన్నెస్ ఉండాలి కాబట్టి అద్వైతము ఇది సర్వ అనర్థ ప్రశమ రూపత్వ ఇన్ దిస్ వే దిస్ వే ఇట్ ఎలిమినేట్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ నేను చెప్పిన విధంగా అంతేగాని ఇందాక వేదాంత శాస్త్రం చదువుకుంటే మన కోరికలన్నీ తీరుతాయి ఆ రకంగా అనుకోకుండా అది కూడా అలాగే కూడా ఉంది ఒక ఆయన శంకర భాష్యం పారాయణ ఆయనకి సంస్కృతం రాదు సంస్కృతం రాకుండా శంకర భాష్యం పారాయణ సమస్య కాదు ఎందుకంటే వీడు ఏం చేశారంటే సంస్కృతాన్నంతనే తెలుగు స్క్రిప్ట్లో ప్రింట్ చేసి కూర్చున్నారు ఇంకా మీరేం చేస్తారు సంస్కృతం రానిప్పుడు రాని సంస్కృతం పూర్వం భాష లిపి రెండు కలిసి ఉండేవి ఆ రెండింటినీ వీడు సపరేట్ చేసేసి భాషని లిపిని సెపరేట్ చేసి సెపరేట్ చేసేసి తెలుగులో ప్రింట్ చేసి మొత్తం వేదం అంతా తెలుగు లిపిలో ప్రింట్ అయిపోయింది దాంతో ఏమైపోయింది మీకు భాషతో సంబంధం లేకుండా కంఠస్థం చేసేసుకోవచ్చు ఒకసారి రఘువంశం పుస్తకానికి పెట్టుకుని నేను పఠానికి వెళ్తున్నాను ఎలా నాన్న బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు నాయనగారు అడిగితే రఘువంశం పఠాన్ని సుబ్రహ్షి గారి దగ్గరికి వెళ్తున్నాను అంటే ఆయన ఇలా పిలిచారు ఆ పుస్తకం ఏమో వాళ్ళ పుస్తకమేనా అని అడిగారు అవును అక్కడ వరే అగో నా దగ్గర సంస్కృతం పుస్తకం ఉంద తీసుకో ఇంకీ పైన సంస్కృతం దేవనాగరి లిపిలో తప్ప తెలుగులిపిలో సంస్కృతాన్ని చదవను అని ఒత్తువేసుకో అని నాకు తొమ్మిదో ఏటో చెప్పాను తొమ్మిదో ఏటో పదో ఏట అప్పటి నుంచి నేను దేవనాగరిలో తప్ప నేను తెలుగులిపిలో చదవలేదు ఎప్పుడు ఇప్పుడు డజన్ మ్యాటర్ తెలుగైన ఒకటే సంస్కృతం ఇప్పుడు ఇప్పుడు ఇంకేముంది ఇంత అయిన తర్వాత ఇప్పుడు తెలుగు లిపిలో చదివితే నాకు ఇంకా ఎవరా అభివృద్ధి ఎవరా అన్ని అభివృద్ధిలో పూర్తయి ఇంక ఇప్పుడు ఏ లిపిలో ఉన్నా పర్వాలేదు ఇంగ్లీష్ లిపిలో ఉన్నా పర్వాలేదు ఆ గ్రోత్ స్టేజ్లో గతవస్తి సంస్కారాలు దినాను కాబట్టి లిపికి భాషకి బ్రేక్ చేసేసి మీకు భాష అక్కర్లేదు తెలుగు లిపిలో ప్రింట్ చేసుకుని చదివేయటం అనే ఒక పరిస్థితి ఎప్పుడైతే వచ్చేసిందో మీకేమీ తెలియకపోయినా పారాయణ చేసేయ్ సో ఆ పెద్ద ఆయన సజ్జనుడు ఈజ్ అ గుడ్ మీనింగ్ గాయ్ నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు దాని పెద్ద అన్నాడు ఈజ్ వండర్ఫుల్ గాయ్ వెరీ నైస్ పర్సన్ పారాయణ చేసేస్తున్నాడు అంతా బ్రహ్మసూత్ర పారాయణ చేసేస్తున్నాడు జన్మస్థితి భంగం కర్మసార సమాస బహువ్రీహి అతద్గుణ సంజ్ఞాన బోహ సంవిజ్ఞానో బహువ్రీహి అని అలా పారాయణ చేసినాడు అది అది తద్గుణ సంజ్ఞాన అంటే అర్థం ఏమిటి అతద్గుణ సంజ్ఞాన అంటే అర్థం అవన్నీ అక్కడ టూ మచ్ అబౌ ది హెడ్ పారాయణ చేసుకుంటున్నాడు నేను అడిగాను ఏమిటండి శంకర భాష్యం పారాయణ మొదలెట్టారు ఇది ఎక్కడ కొత్త సిస్టమ్ ఏదో పెట్టారే సుందరగా పారాయణ ఎరుగుదం కానీ అంటే ఈ శంకర భాష్యం పారాయణ చేయమని ఫలానా మహాత్ము చెప్పారు శంకర భాషం పారాయణ చేయమని చెప్పారు అంటే అర్థం కాకపోయినా పొర అర్థం కాకపోయినా పర్వాలేదు ఓకే పారాయణ చేస్తే ఏమిటి ఏమొస్తుంది మనకు అభివృద్ధి కలుగుతుంది అభివృద్ధి అంటే తనకి పెన్షన్ ఇంకొంచెం రావటం బిఏ పెరగడం కొడుకు పెద్ద ఉద్యోగం రావడం కోడలు మంచి కట్నంతో రావడం ఇదే కదా అభివృద్ధి అంటే తన ఎటు తిప్పి ఎట్టు కొట్టినా ఇదే కదా అభివృద్ధి మన కూడా ఇదే కదా అభివృద్ధి పాట అభివృద్ధి కదా దీనికోసం శంకర భాష్యం శంకరాచార్యులు విన్నారంటే ముక్కుమే వేసుకుంటాం ఆహాహా కాబట్టి సర్వానర్థ ప్రశమం అని మీరు అనుకున్న పద్ధతిలో కాదు అదే సో ఆ రకమైన పద్ధతిలో అనర్థాలు పోతాయని మీరు అనుకోద్దు మీకు అనర్థాలు ఎలా పోతాయంటే ఈ జగత్తు సత్యము అనే అజ్ఞానం వల్ల కలిగే అనర్థాలు పోతాయి అలా పోతాయని అనుకో ఆ పదం కోసం చెప్పుకొస్తున్నాను నేను దీనికి అక్కడి నుంచి ఏదో సర్వానర్థ ప్రశమ కదా మన కోరికలన్నీ తీరిపోతాయని మొదలు అల్లా ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ అద్వయం శివం అభయం ఆత్మతత్వము అది శివం మంగళకరము అభయం భయరహితమైన మోక్షస్థానం అది ఆత్మస్వరూపం భయ భయ భయానికి తావులేనటువంటి సచ్చతత్వము అత ఏం విదిత ఏనం అద్వైతే స్మృతిం యోజయేత్ కాబట్టి ఏం విధిత్వ ఏవం విధిత్వ ఈ విధంగా తెలుసుకుని ఈ విధంగా అంటే అర్థం ఏమిటి కింద ఆనందగిరి రాశారు నిర్వికల్పత్వాది పరామర్శ తయ చెప్పారు నిర్వికల్పో దృష్ట సో ప్రపంచోపశమోద్వయ ప్రపంచోపశమ ప్రపంచైత విస్తారం ఎంతైతే ఉందో అది ఏమీ కూడా దీని ఎందు యార్థంగా లేదు భాషిస్తోంది కానీ లేదు మీకు నిన్న మనం చేశాను ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ మళ్ళీ అనుకుని ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అది ఎలాగంటే నేను సినిమా తెరా కానీ నేను సినిమాని కాను అంతే నేను సినిమాని కాను నేను సినిమా తెరాను అని అనుకోవాలి సినిమా అయిపోతూ ఉండకూడదు సినిమాలో క్యారెక్టర్ అయిపోతూ ఉండకూడదు సినిమాలో క్యారెక్టర్ ఏది నేను కాను నేను తెరను మాత్రమే అని మీరు అనుకుని ఆ ఉపేక్షాభావాన్ని కనుక డెవలప్ చేస్తే మీకు ఆ సంతానము ఆ ప్రవాహము స్మృతి సంతానము లేక ధ్యానము చాలా సహజంగా సిద్ధిస్తుంది దానికి అయ్యా చాలా అంతఃకరణ శుద్ధి బలంగా కావాలి మీరు అంతఃకరణ శుద్ధికి బాగా కృషి చేయాల్సి ఉంటుంది దాంతో భాగమేది శాస్త్రశ్రవణం కూడా అంతఃకరణ శుద్ధికి భాగమే సో అద్వైతే స్మృతిని యోజయేట్ ఆత్మస్వరూపమునందు స్మృతిని మనము ఆ ధ్యానాన్ని చేయాల్సి ఉంటుంది దీని దగ్గర ఓ మహాత్ములు ఒక సంవాదాన్ని ఆయన నోట్ చేశారు నేను మీకు వినిపిద్దామని నోట్ చేశాను నేను బుద్ధుడు సారనాథ్లో ఐదుగురు శిష్యులు ఉన్నారు ఆయన బుద్ధుడికి సారనాథులో ఐదుగురు శిష్యులకి జరిగిన సంభాషణ బుద్ధుడి దగ్గర ఉండే రహస్యం నేను ఆశ్చర్యపోతాను నాకు తెలియదు బుద్ధ అదంతా అసలు నేనేం లోతుగా చదివిన వాడిని కాదు కదా అద్వైత సంప్రదాయం చదివాం కానీ బౌద్ధం ఎక్కడ చదివాము సో బుద్ధుని యొక్క గీత బుద్ధ గీత అని ఒకటి ఉంది తర్వాత ధమ్మ పదము ద ధర్మ పథాన్ని అది అదొగా చూసాం బుద్ధుని హృదయము అని తెలుగులో పుస్తకం ఉంటుంది ఏదో ఆ పాళి భాషలో ఉన్న తెలుగులో అనువాదం వచ్చింది తర్వాత బుద్ధుని దేనాచర్య అనే పుస్తకం ఉంది ఈ పుస్తకాల్లో వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే బుద్ధుడు బుద్ధుడు బుద్ధుడు అయిన తర్వాత అంతకుముందు ఏమయ్యో కథలు అలాంటి పెట్టండి కథలు ఏదో ఉంటాయి కథల్లో కొంత హిస్టారిసిటీ ఉంటుంది రామాయణం గాథలాగైతే హిస్టారిక్ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర కూడా హిస్టారి కానీ ఆ స్టోరీస్ అలాంటి పెట్టి ఆ బుద్ధుడుగా అయిన తరువాత అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన తర్వాత డే వన్ నుంచి ఆయన లాస్ట్ డే దాకా దేహత్యాగం చేసే వరకు ఆయన దినచర్య రికార్డు దట్ ఈస్ సమ్థింగ్ ఎమేజ్ ఆ రికార్డ్స్ మీ అంతా డైలాగ్ రూపంలో ఉంటాయి అదంతా రికార్డు ఈ తరువాతి కాలంలో వచ్చిన బౌద్ధ సిద్ధాంతాలు శూన్యవాదాలు అవే ఉండవు దాంట్లో అదంతా వేదాంతలాగా ఉంటుంది అలాంటి దినచర్యలోంచి రికార్డు అయినా ఒక డైలాగ్ మీకు వినిపిస్తే చూడండి సో బుద్ధుడు ఐదుగురు శిష్యులు ఉన్నారు ఆయన అడుగుతున్నారు ఈ పాంచభౌతిక దేహము రూపము ఇది శాశ్వతమా అశాశ్వతమా అని అడిగారు అశాశ్వతం మహాత్మా అని వీళ్ళు సమాధానం చెప్పారు అలా సంబోధించి చెప్తారు మహాత్మాను ఆయన ఏమో భంతే అని ఆయన సంబోధిస్తారు అంటే ఏదైనాయనా అనే అంటే మహాత్మా అని వీళ్ళు సంబోధిస్తారు సో అశాశ్వతము తర్వాత ఏది అశాశ్వతమో అది సుఖమా దుఃఖమా అని ఆయన మళ్ళీ అడుగుతారు అడిగితే మహాత్మా ఏది అశాశ్వతమో అది దుఃఖము కదా అని వాళ్ళు సమాధానం చెప్తారు అయితే ఏది అశాశ్వతమో ఏది దుఃఖమో దాని ఎందు నాది అనే బుద్ధి కాని నేను అనే బుద్ధిని దాని కలిగి ఉండుట అది బుద్ధి అది వివేకమవుతుందా అని అడుగుతారు తర్వాతి ప్రశ్న అంటే మహాత్మా నోనో ఎన్నటికీ ఏనాటికి కూడా ఏది అశాశ్వతమో ఏది దుఃఖరూపమో దాని ఎందు నాది అని కాని దేహం లేక నేను అనే బుద్ధిని కలిగి ఉండుట సుతరాము వివేకము కాజాలదు మహాత్మా అని వాళ్ళు సమాధానం చెప్పారు దాని మీద ద నెక్స్ట్ అక్కడికి ఒక కంక్లూషన్కి వచ్చారు దేహాన్ని గురించి ఇక మీకు ఇంద్రియ ఇంద్రియ జ్ఞానము అంటే కంటితో చూస్తే రూపజ్ఞానం కలుగుతుంది చెవితోటి శబ్దజ్ఞానం కలుగుతోంది ఈ ఇంద్రియ జ్ఞానము ఇది నిత్యమా అనిత్యమా అని అడుగుతారు అది ఏం చెప్తారు మీరు ఇంద్రియ జ్ఞానం అనిత్యము అని చెప్పాల్సి ఉంటుంది తర్వాత ప్రత్యక్షము అని ఉన్నది సో ఈ ప్రత్యక్షము ఇది శాసి నిత్యమా అనిత్యమా అని అడుగుతారు ఇది అనిత్యము అని వాళ్ళు చెప్తారు సో ఇంద్రియ జ్ఞానము అనిత్యము ప్రత్యక్షము అనిత్యము అనే సత్యాన్ని గుర్తించి శిష్యుడు ఈ ఈ స్థూల దేహా దేహము ఎడల ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండవలను ఇంద్రియ జ్ఞానముల ఎడల అంటే కంటి ద్వారా వచ్చే రూప జ్ఞానము చెవి ద్వారా వచ్చే శబ్దజ్ఞానము వాటి ఎడల ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండవలేను అంటున్నారే అంటే ఎవడో తిరుగుతాడు ఎరే నువ్వు మూర్ఖుడురా అంటాడు అది మీకు శబ్దజ్ఞానం కలిగింది ఆ శబ్దజ్ఞానం ఎడల ఉపేక్షాబుద్ధి ఉండాలి శబ్దజ్ఞానం ఎడల ఉపేక్షాబుద్ధి ఉంటే వాడి ఎడలో ఏ బుద్ధి ఉంటుంది ఉపేక్షాబుద్ధి ఉంటుంది అంచేతనే నవ్వుతారు నువ్వు మూర్ఖుడివి అని మహాత్ములు అంటే మహాత్ములు ఏం చేస్తారు నవ్వుతారు మహాత్ముడిని తోసేస్తే మహాత్ముడు ఏం చేస్తాడు నవ్వుతాడు ఎందుకంటే ఆ సెన్సేషన్ ఇంద్రియ జ్ఞానము ఎడల ఉపేక్షాబుద్ధి ఉంటుంది ఎందువల్ల ఇంద్రియ జ్ఞానం మిథ్య అది అనిత్యము మిథ్య ప్రత్యక్షము మీ కంటి కనబడేది సర్వము కూడా శాశ్వతమా మిథ్యయా మిథ్య అనిత్యము కనుక మిథ్య కాబట్టి దాని ఎడల ఏ బుద్ధి ఉండాలి ఉపేక్షా బుద్ధి ఉండాలి ఆ విధంగా ఇంద్రియ జ్ఞానానికి సెన్సేషన్కి ఉచిత ఇంద్రియ జ్ఞాన అండ్ ప్రత్యక్షానికి కూడా ఇండిఫరెంట్ గా ఉపేక్షా బుద్ధి కలిగి ఉండాలి తర్వాత ఓ బంతే బు మనస్సు ఎడల మనం ఏ బుద్ధిని కలిగి ఉండాలి ఉపేక్షను కలిగి ఉండాలా తాదాత్మ్యాన్ని కలిగి ఉండాలా ఇంద్రియ జ్ఞానముల సమాహారమే మనస్సు కదా అని ఆయన అంటున్నాడు ఇంద్రియ జ్ఞానముల సమాహారమే మనస్సు కనుక మనస్సు ఎడల ఉపేక్షా బుద్ధి కలిగి ఉండవం అయితే మనస్సు ఎనడల ఉపేక్షా బుద్ధి కలిగి ఉన్నట్లయితే కామనలకి స్థానం అని ఆయన అడుగుతున్నాడు అంటే కామనలని సర్వాత్మన పరిత్యాగమే చేసేసినట్టు ఉపేక్షా బుద్ధి కామనని ద్వేషించడం కాదు ఏదైనా కోరిక పుట్టిందనుకోండి దాన్ని పరిగట్టుకుని చంపేయటం నిలిపేయటం అలాగే ఏం లేదు ఉపేక్షాబుద్ధి అంతే సో అయితే కామనల ఎడల మనం ఎటువంటి బుద్ధిని కలిగి ఉండాలి ఉపేక్షాబుద్ధిని కలిగి ఉండవలేను అప్పుడు ఆయన కంక్లూడ్ చేస్తున్నారు ఏమని కంక్లూడ్ చేస్తున్నారంటే ఎవడు అకాముడో వాడు మోక్షమును పొందినవాడు అని కలిపి సరిగ్గా గీతలో ఎలా చెప్పాడో బుద్ధుడు అలా చెప్తాడు ఏమీ తేడా ఉంది ఇదంతా చూసి నాకు అనిపిస్తుంది అసలు మనం బుద్ధిస్ట్ లిటరేచర్ కూడా చదవటం అవసరము అని అనిపిస్తుంది ఈ ఇటువంటి ప్రసంగాలు చూసి నా దృష్టిలో నాకు తెలిసినంతలో మన ఆధునిక కాలంలో ఉండే మహాత్ములలో వేదాంత వేదాంతంతో సమానంగా బుద్ధుని బోధలను చదివి ఆకలింపు చేసుకుని వేదాంతానికి బుద్ధుని యొక్క బోధలకి ఒక చక్కని బ్రిడ్జిని ఏర్పాటు చేసిన మహాత్ములు స్వామి రంగనాథారయారు ఆయన చేసే రాపని అంతల్లా ఎవరు చేయలేదు అఖండాల నుంచి వాళ్ళు ఏదో కొద్దో గొప్ప చేశారు కానీ రంగనాథానంద చేసినంత పకడ్బందీగా ఎవళ్ళు చేయలేరు మన వాళ్ళు ఏమనుకుంటారంటే రంగనాథానందంటే రామకృష్ణ మిషన్ హెడ్ మనం ఎప్పుడైనా ఇంకో రామకృష్ణ మిషన్కి వెళ్తే ఆయన దగ్గర లిటరేచర్ లెటర్ పట్టుకెళ్తే ఉపయోగపడుతుంది రూములు దొరుకుతాయి ఇందుకు కొనుకొస్తాయి అంతేగాని ఆయన బోధల్ని తెలుసుకో అంతసేపు సంసార దృష్టం కాబట్టి సో ఏం విధిత్వ ఇలా తెలుసుకుని ఆత్మ నిర్వికల్పము అని తెలుసుకుని అద్వైతే స్మృతి యోజయేత్ అద్వైయ ఆత్మతత్వమునందు స్మృతి అంటే ధ్యానమును మనం నిలబెట్టవలేము యోజయేత్ అన్నాడంటే అర్థం ఏంటండి యోగంలోకి వచ్చేసేవా లేదా ఎట్ ఈస్ ది యోగ గీతలో చెప్తున్న యోగం ఏది అద్వైత అద్వైత అవగమాయవ స్మృతి కుర్యాత్ర్థ అద్వైత స్వరూపాన్ని తెలుసుకొనుట కొరకు మాత్రమే స్మృతిని అంటే స్మృతిని అంటే ధ్యానమును చేయవలము సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను కూర్చునుండగా నేను నా స్వరూపమేమిటి తెలుసు కొనుక అది స్వరూపం ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ మీరందరినీ నాకు తెలుస్తున్నారు టెంపరేచరు చాలా హాట్గా ఉంది అనే సంగతి తెలుస్తోంది ఇవి ఏదో గాలి వేస్తోంది చల్లబడింది కూడా తెలుస్తోంది అన్నీ తెలిసిపోతూ ఉంటాయి అలా ఆ చుట్టూ ట్రాఫిక్ ఏదో వెళ్తోంది అని తెలుస్తోంది నేను పాఠం చెప్తున్నాను అని తెలుస్తోంది నా పాఠాన్ని మీరు వింటున్నారు అని తెలుస్తుంది తెలుసుకోవడమే స్వరూపంగా ఉంటాడు మనిషి అన్నవాడు సో అలా తెలుస్తూ ఉన్నాయి ఈ లోపల దేహము తెలుస్తూ ఉన్నది ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది డ్రెస్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ తర్వాత సెన్సేషన్స్ శబ్ద జ్ఞానం కలుగుతుంది రూప జ్ఞానం కలుగుతోంది ఈ జ్ఞానములన్నీ కూడా నాకు తెలుస్తూ ఉన్నాయి మైండ్లో థాట్స్ అన్నీ నాకు తెలుస్తున్నాయి ఫీలింగ్స్ ఏమో కొన్ని తెలుస్తున్నాయి ఫీలింగ్స్ ఉంటాయి ఏదైనా ఎపిసోడ్ చెప్పారనుకోండి ఆ ఎపిసోడ్లో ఫీలింగ్ ఉంటుంది పాఠం చెప్పేప్పుడు ఆ పాఠంలో ఫీలింగ్ థాట్ ఒక్కటే ఉండదు ఫీలింగ్ కూడా ఉంటుంది ఆ ఫీలింగ్స్ కూడా నాకు తెలుసుకున్నాయి సో ఇప్పుడు అలాగే ఈ ఇంటి దగ్గర ఉంటే గృహస్థున్నాడు అనుకోండి చుట్టూ కుటుంబ సభ్యులు వాళ్ళు చేసేటువంటి కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు వీడంటే వేదాంతం ఏదో ఉద్ధరిస్తున్నాడు కానీ వాళ్ళేం వేదాంతమైన నేర్చుకోలేదు కదా వాళ్ళు వాళ్ళ ఆడావిలో వాళ్ళు ఉంటారు వాళ్ళకున్న ఆడావులు ఏంటి డబ్బులు తిండి షాపింగు ఇంతేగా ఇంకే ఉండు మహాభాగ్యం ఇంతే హెడాది వీటి గురించే టీవీ ఛానల్స్ టీవీ ఛానల్స్లో వాడు నేర్పుతాడు ఎలా షాపింగ్ చేయాలి ఎలా తిండి తినాలి ఎలా వంట వండుకోవాలి ఎంతసేపు ఇదే ఊర్వీళ్ళ ఛానల్స్ కూడా తిండి వంట షాపింగ్ టంగు చేయలేదు ఈ ఛానల్స్లో ఇంకా ఛానల్స్ ఎలా నడిపిస్తున్నారో అర్థం కాదు తిండి వంట షాపింగు చీరలు ఈ చీర లాంటిది ఆ చీర లాంటిది ఓహో మతిపోతుంది సో అదంతా సత్యవాళ్ళు ఉంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళు వీడు వేదాంతా నేర్చుకున్నారు వాళ్ళు మీరు నేర్చుకోలేదు కదా కాబట్టి వాళ్ళ ఎందు ప్రేమభావంతో వాళ్ళ పెద్ద వలసతోటి అకామిడేట్ చేయడం కూడా నేర్చుకోవాలి సో ఆయన కాన్ సో ఈ గృహస్థాన వాడు చుట్టూ ఉండేటువంటి ఆ మూమెంట్ అంతా కూడా ఈస్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దట్ మూమెంట్ సొసైటీలో ఎలక్షన్స్ అదో పెద్ద మూమెంట్ సోషల్ మూవ్మెంట్ అంత అనిత్యము అంత కల్పన అదే కదంకట్లేదు హ్యూజ్ మూమెంట్ ఏదో ఒకటి అవుతుంది ఏమవుతుందండి ఆ కాంగ్రెసే మళ్ళీ వస్తుందని అంటున్నారు అందరూ లెట్ ఇట్ కమ్ వాట్ ఏ బిగ్ డేస్ కాంగ్రెస్ ఏ వచ్చిందనుకోండి మళ్ళీ మన ట్రాఫిక్ ఇలాగే ఉంటుంది పోలీసులు అన్నీ అలాగే ఉంటాయి థింగ్స్ ఏవో కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి కొన్ని ప్రతికూలం సో నడుస్తూ ఉంటుంది వాటెవర్ అలా అంటున్నారు మరి అలాగే అవ్వాలని నేను అంట అలా అంటున్నారు అంటున్నా ఏదైతే అది అవుతుంది ఈశ్వరుడు ఇది సృష్టికర్త ఆయన సెటిల్ చేస్తాడు వాటెవర్ సో ఈ కాన్షియస్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటి ఎడల అనాసక్త నిర్మాణం చేయాలి ఒక అనాసక్త రాజకీయ వాతావరణం ఎడల అనాసక్త ఇప్పుడు మీకు ఆ ప్రొసెషన్ ఏదో వెళ్తూ ఉంటుంది పార్టీ ప్రొసెషన్ దానికి దాంట్లో ఉన్న జనానికి మీకు తేడా ఏంటి మీరు వెళ్ళి ఆ ప్రొసెషన్తో పాటుగా ఎండలో పడి ఆ ప్లే గ్రౌండ్లో ఎందుకు వెళ్ళట్లేదు మీరు ఎందుకు వెళ్ళట్లేదు అంటే యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ ఎట్ యుర్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇట్ బాజ్ ఆ ప్రొసెషన్లో పడి ఆ గ్రౌండ్కి పోయి అక్కడ ఏదో పొలిటికల్ స్పీచ్లు వింటున్నారు చూడండి వాళ్ళు దే ఆర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ అండ్ దే ఆర్ అటాచ్డ్ టు ఇట్ అంతే కదా మీకు వాళ్ళకి తేడా కదా అందుకోసం వాళ్ళు ఆ ప్రొసెషన్లో పడి ఎండలో పడి జై జై అనుకుంటూ వెళ్ళి పబ్లిక్ మీటింగ్కి పోతున్నారు మీరేమో ఇక్కడ కూర్చొని పాఠం వింటున్నారు మీకు వాళ్ళకి తేడా ఏమిటి యు ఆర్ కాన్షియస్ అండ్ అటాచ్డ్ యు ఆర్ కాన్షియస్ అండ్ డిటాచ్డ్ మీకు మహాత్ముడికి తేడా ఏమిటి సంసారము ఎడల మీరు కాన్షియస్ అండ్ అటాచ్డ్ మహాత్ముడు కాన్షియస్ అండ్ డిటాచ్డ్ సో ఇది డిఫరెన్స్ మీరు ఆ పొలిటికల్ వర్కర్స్ తోటి మీకున్న ఆ డివిజన్ ఏదైతే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో why can't you get it with the samsara itself samsaralo nadjindi nadustu untundi manam jesindi premaga chestu untam an attached nenu cinema nu kaanu cinema tharana ante ante isentha difficult thing endukante dantlo difficulty ye undi meer anukunte difficulty leneyedho already meer chesaru kada rajakeeya workers samade vallato to poluste మీరు కాన్షియస్ అయిండి డిటాచ్డ్గా ఉన్నారు కదా అదే పని చేయటం అంతే రేపు వదన ఎలక్షన్ రిజల్ట్ వస్తాయి మీరందరూ బాణా సంచాలి పట్టుకుని రోడ్ల ముందు పరుగులు తీరు కదా తీసి ఒడి తీస్తాడు కదా వడికి మీకు తేడా ఏమిటి డిటాచ్మెంట్ వై కాంట్ వన్ హ్యావ్ ద సేమ్ డిటాచ్మెంట్ విత్ రెఫరెన్స్ టు హిజోన్ సంసార దట్ ఈస్ ది మ్యాటర్ దట్ ఈస్ ది సింపుల్ థింగ్ ఇప్పుడు మీరు వెళ్ళడం మానేయడం వల్ల అది అది నడుస్తూనే ఉంది కదా అలాగే సంసారం కూడా నడుస్తూ ఉంటుంది మనం చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తాం డబ్బు పారాయాలంటే పారాయించేయాలి డబ్బు అన్నిటికీ పరిష్కారం డబ్బు అన్నట్టుగా ఉంది ఇండియాలో సమాజ వాతావరణం ఎలా ఉంటుందంటే మీ జేబులో ఉన్న డబ్బులు వాడి జేబులో వెళ్ళిపోవాలంతే వాడి గోల్ అంతే దానికోసం సర్వీస్ చేయమంటే సర్వీస్ చేస్తాడు అసత్యం పలకమంటే అసత్యం పలుకుతాడు పూజ చేయమంటే పూజ చేస్తాడు ఏదైనా చేస్తాడు మీ జేబులో డబ్బు వాడి జేబులో వెళ్ళిపోవాలంతే దా దానికోసం జంతులు వేయమంటే జంతులు వేస్తాడు ఏం చేయమంటే పూజ చేయమంటే పూజ చేస్తాడు తిట్టమంటే తిడతాడు కొట్టమంటే కొడతాడు గోల్ ఏమిటి మీ జేబులో డబ్బులు వాడి జేబులో వెళ్ళిపో అంటే దాటి ఓన్లీ గోల్ ఫోన్లండి డబ్బులతో పోయి ఆ డబ్బులు వాళ్ళ మొహాన్ని పారేసి మనం రామరామ అనుకుంటూ కదా డబ్బులతో పోయి దానికి ఫోన్ ఏమంటే దిక్కుమాలం